మధుమాన్నో వనస్పతి మధుమాగుమ్ అస్త్ సూర్య ద సన్ ఇస్ మధు ఫర్ అస్ అండ్ వనస్పతి దిస్ ట్రీ స్టాండింగ్ మ్యాజెస్టికలీ బిఫోర్ అస్ ఇస్ మధుమాన్ ఇట్ ఈస్ గివింగ్ మధు టు అస్ జాయ్ టు అస్ ఇట్ గివ్స్ అ షేడ్ ఇట్ గివ్స్ ఇట్ మేక్స్ యువర్ ఐస్ హ్యాపీ వెన్ యుకెట్ ఇట్ ఈన్ టు లుకెట్ ఇట్ ఈస్ ఎంజాయింగ్ ఆఫ్ మధు ఫ్రమ్ ది ట్రీ సో దిస్ వే There is madhu everywhere in this creation. It is all madhu, madhu, madhu, madhu, madhu. Madhura adhipate hai, akhilam madhuram. It is all madhu. And the Ishvara is the one who distributes this madhu to us. Without our seeking, he is distributing this. He is called madhusudana. So hai madhusudana. There is one meaning. i did not give this meaning till now i was saying only one meaning this is a this is another meaning there is another meaning for this word madhusudana the routine meaning so madhu brings kaitabha there are two demons they are all twins like you say rama lakshmana comes you say krishna arjuna comes suppose you say chanda who else comes munda will come you say sunda who else will come upasunda will come they are all together Similarly, madhu you say, kaitabha సిమిలర్లీ మధు యు సె కైటభ విల్కమ్ సో మధు ఇది కైటస్ ఉపలక్షణం దిస్ ఇస్ వట్ వీ కాల్ ఇట్ ఉపలక్షణ సో కైటభ సో మధు స్టాండ్స్ ఫర్ రాగా అటాచ్మెంట్ కైటభ స్ట్యాండ్స్ ఫర్ ద్వేష విచ్ ఈస్ ఎవర్షన్ ఇస్ ఇమోషన్స్ the opposites, the opposite emotions of the mind, which are very painful. So attachment is a sweet poison. That as aversion is a bitter poison, all, all the same, both are poison. Under this poison of attachment and aversion, which is in the form of samsara for us, the worldliness, this can be destroyed only by the blessings of Ishvara. That's why Ishvara is called Madhusudana, the one who destroys Madhu and Kaitabha. Sudana, that dhatunamanekar thatvam, destroying. ఇన్ అనదర్ సెన్స్ కలెక్టింగ్ సో డిస్ట్రిబ్యూటింగ్ సో మెనీ మీనింగ్స్ వీ కెన్ గివ్ టు దట్ వర్డ్స్ సూదన సో హే మధుసూదన హే శ్రీకృష్ణ ఈ యజ్ఞం అంటే ఏమయ్యా అధి యజ్ఞ ఈ దేహంలో యజ్ఞం అన్నావు నువ్వు prayana ప్రయాణకాలము ప్రయాణకాలము అనేది ఒకటి ఉంటుంది ఈ ప్రయాణకాలంలో మనము ఎలా ఉండాలి కథం జ్ఞేయ ఈశ్వరుణ్ణి ప్రయాణకాలంలో ఎలా తెలుసుకోవాలి ఈ ప్రయాణ కాలానికి సంబంధించి మీకు నేను కొంచెం సైకాలజీ చెప్తాను గమనించండి కొంచెం చిన్నీళ్ళదు ఉంది అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వినపడుతోందండి చెప్తున్నా మీకు అసలు ముందు ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ కాదు వినపడ్డాం పాయింట్ తర్వాత తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఉర్దూ అయినా హిందూ ముందు వినపడాలి కదా ఇప్పుడు చూడండి ఇది సైకాలజీ ఆఫ్ ప్రయాణ కాల తెలుగులో చెప్పన్నారు కరెక్టే తెలుగులో చెప్తాను చూడండి మీరు ఒక రోజులో పొద్దున్న లేచి రాత్రి పడుకునేదాకా మీరు చక్కగా అనేక అనుభవాలు కలుగుతాయి చిన్న పెద్ద అనేక రకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి ఈ అనుభవాలన్నీ మనస్సు ద్వారానే మనం అనుభవిస్తూ ఉంటాం రాత్రి పడుకునే ముందు మీరు డైరీ రాశారనుకోండి ఆ రోజు వంద అనుభవాలు కలిగితే డైరీలో ఎన్ని అనుభవాలు రాస్తారు ఓ పది రాస్తారు ఏమేందుకని అంటే మరిచిపోతాం ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం ఏవో కొంచెం గట్టిగా మనస్సులో ముద్రపడినవి మాత్రమే మిగులుతాయి వంద అనుభవాలు కలిగితే తొంభై పోతాయి వాటికి విలువ ఉండదు పదే మనస్సులో మిగులుతాయి పది అనుభవాలు రాశారు అంటే ఆ పది ఎందుకు రాశారు అంటే మీ మనస్సు మీద పదింటికే ముద్రపడింది అని ముద్రపడాలి చేప చేపంటారు చూడండి ముద్రపడాలి మనస్సు మీద ముద్ర ప్రతిదానికి పడదు ఏవో కొన్ని ప్రధానమైన అనుభవాలకి ముద్రపడుతుంది అంటే ఏమిటి మీరు మీరు ఇష్టపడేవి ముద్రపడతాయి మీరు ద్వేషించేవి కూడా ముద్రపడతాయి అదొకటి అది రాగద్వేష ఇకపోతే సపోజ్ ఒక వారం రోజులు అయ్యాక మీరు డైరీ రాయమన్నారు అనుకోండి రోజూ కాదు వన్ వీక్ అయిన తర్వాత డైరీ రాయమన్నారు అనుకోండి ఇప్పుడు రోజుకి పది చొప్పున డెబ్బై రాస్తారా రాయరు ఇప్పుడు పదే రాస్తారు అంటే అర్థమేంటి నిన్నటి అనుభవాలు అన్నీ ఈవేళ ఉండవు ఈవేళవి రేపు ఉండవు ఎప్పటికప్పుడు చెరిగిపోతూ ఉంటాయి కానీ చెరిగిపోకుండా ఓ పది మిగులుతాయి అవి రాస్తారు ఒక నెల రోజుల తర్వాత ఆ నెలలో డైరీ రాయి ఆ నెలకి అనుభవాలు లిస్ట్ రాయించుకున్నారనుకోండి మీరు నెల రోజుల తర్వాత ఇంక మధ్యలో రాయరు నాలుగు వారాలకి నాలుగు పదులు నలభై రాస్తారా రాయరు మళ్ళీ పదే రాస్తారా అంటే అర్థం ఏమిటనమాట మన జీవితంలో సో జీవితం అంటే ఏమిటంటే దీన్ని మీరు జీవితము అంటే ఏమని చెప్పొచ్చంటే ఓ సూత్రం ఒకటి సంస్కార సంచయ జీవనం జీవనం అనగా సంస్కారములను ప్రోగు చేసుకుంట ఇప్పుడు మీ చిన్నతనంలో జరిగిన ఘటనలని మీరు లిస్ట్అవుట్ చేయండి అనేవాళ్ళైనా మీకు పురమాయించారనుకోండి మీ బాల్యావస్థలో మీరు ఏడాదికి పది చొప్పు నెలకి పది చొప్పున మొత్తం ఇన్ని అనుభవాలు రాస్తారా రాయిలు అవన్నీ చెరిగిపోతాయి ఏవో నాలుగో ఐదో ఉంటాయి మొత్తం చిన్నతనానికి మీ యవ్వనంలో ఏవో నాలుగో ఐదో ఉంటాయి ఈ విధంగా ఎప్పటికప్పుడు అనుభవాలు కలుగుతూ ఉంటాయి చెరిగిపోతూ ఉంటాయి కలుగుతూ ఉంటాయి చెరిగిపోతూ ఉంటాయి కానీ వాటిల్లో ఏ అనుభవం మీద మీకు రాగం అధికంగా ఉంటుందో దేనిపై ద్వేషం అధికంగా ఉంటుందో ఏ అనుభవానికి మీ మనస్సుపై గట్టి ప్రభావం ఉంటుందో అవి మనస్సు మీద గీత గీసినట్టుగా అవి అతుక్కుపోయి వాటినే సంస్కారములు అని అంటారు ఒకప్పుడు వాసనలు అనే మాట కూడా వాడతారు ఇటువంటి వాసనలని లేక సంస్కారములను ప్రోగు చేసుకున్నటయే జీవితము అని పేరు దానికే కాబట్టి జీవితము అంటే డబ్బు సంపాదించడం ఇది చేయడం అది చేయడం అని మనం అనుకుంటాము కానీ మీరు కొంచెం సూక్ష్మంగా చూడగలిగితే సంస్కార సంచయ సంచయం అంటే సంచిలో బాగా పోగేసుకున్నట్టుగా పోగేసుకోవటం అది సంచయ అది జీవనము అది ఒక సూత్రము ఇంకో సూత్రం ఏమిటంటే తచ్చేష అల్ప ఈ సంస్కారాలు ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం అనేకానేకములైన సంస్కారాలు కలుగుతాయి కానీ మిగిలివి కొద్ది మాత్రమే ఉంటాయి ఓ కొద్ది మిగులుతాయి ఆ కొద్దిపాటి సంస్కారాలు మిగులుతాయి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ప్రయాణకాలం వచ్చేప్పటికీ నిన్న మనం అనుకున్నాం ప్రయాణకాలం ఉంటే ఏమిటో అంటే దేహాన్ని విడిచిపెట్టేసి సమయం దాన్ని ప్రయాణకాలము అంటారు అది వచ్చేప్పటికీ ఏ సంస్కారాలు మిగులుతాయి అప్పుడు డైరీ రాయాల్సి వస్తే మీరు ఏమిటి రాస్తారు దట్ ఈస్ ది పాయింట్ సో ఇక్కడ సూత్రం ఏమిటంటే అంత్యస్మృతి బలీయసీ మీరు నిద్రపోయేప్పుడు ఆఖరిగా గుర్తు చేసుకున్నది ఏదై ఉంటుంది ఆ రోజు మొత్తం మీద ఏది దృఢంగా మీ మనస్సు మీద ప్రభావాన్ని చూపించిందో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అదే మీరు నిద్రపోయేప్పుడు ఆఖరిగా గుర్తొస్తుంది మీ అంతటా మీరు గుర్తు చేసుకుంటే అదేవిధంగా ప్రయాణ కాలంలో ఒక జీవిత కాలంలో మీ మనస్సు మీద అత్యంత దృఢమైనటువంటి సంస్కారం ఏదైతే ఉంటుందో అది గుర్తుకొస్తుంది అది ముందుకొస్తుంది అది ప్రధానమైనటువంటి సంస్కారం ఆ సంస్కారం ఎంత పవర్ఫుల్ అంటే అది మీకు ఇంకొక జన్మను నిర్ధారిస్తుంది ఇప్పుడు మీరు పొద్దున్నే నిద్రలేస్తున్నారు ఆ రోజు మీ జీవితం ఎలా ఉంటుంది అన్నది ఎలా చెప్పచ్చంటే మీరు నిద్రలు వేస్తుండగానే పైకి వచ్చిన సంస్కారం ఏదో అది ఆ రోజు మొత్తం మీ జీవిత శైలిని నిర్ధారిస్తుంది మీరు నిద్రలేస్తూనే డబ్బు గురించి ఆలోచించుకుంటూ లేచారనుకోండి ఇంకా ఆ రోజంతా డబ్బు పనిలో ఉంటారు అయితే నిద్ర లేస్తూనే మరేదో ఒక భోగాన్ని గురించి ఆలోచిస్తూ లేచారనుకోండి ఆ రోజంతా భోగం పనులు ఉంటారు అయితే నిద్రలేస్తూనే శత్రువు గురించి ఆలోచిస్తూ లేచారనుకోండి ఆ రోజంతా ద్వేషంతో నడుస్తుంది అదేవిధంగా అంత పవర్ ఉంటుంది ఆ సంస్కారానికి అంత బలం ఉంటుంది అంచేతనే దీనికి సలహా ఏమిటంటే ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మీరు పని కట్టుకుని మిగతా వాసనలన్నిటినీ పక్కన కేవలము ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి ఈశ్వరుణ్ణి ఎడల స్మృతి ఈశ్వర స్మృతి ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకోవటం దానికి అవసరమైతే ఓ శ్లోకమో ఏదో ఒకటి నియమంగా పెట్టుకుని ఆ భావన మీకు ఎంత లోతుగా వస్తే అంత లోతుగా ఆ భావనని కలిగి ఉండటము ది లాస్ట్ థాట్ మస్ట్ బీ ఎ ప్రేయర్ టు ఈశ్వర ది ఫస్ట్ థాట్ నిద్ర ఇట్ మస్ట్ బి అగైన్ ఏ ప్రేయర్ టు ఈశ్వర మీరు ఆ రకంగా చేసినట్లయితే ఆ నిద్రా సమయమంతా కూడా అదే థాట్ మనస్సు మీద ఫిక్స్ అయిన బలందానికి వస్తుంది ఈ రకంగా మనము శుభం శనై సంచినుయాత్ అని సూత్రం ఒకటి అంటే మనం శుభాన్ని మంగళాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోగు చేసుకోవాలి ప్రతిదినము నిద్రపోయే ముందు నిద్ర లేచేప్పుడు మధ్యలో కూడా మళ్ళీ ఇంకోటి కొన్నిసార్లు ప్రతి దినము మనము ఆ ఈశ్వరుణ్ణి స్మరణ చేసుకుంటూ ఉంటే మరణించే సమయంలో అదే స్మృతి పైకి వస్తుంది ఆ పవిత్ర స్మృతి ఎప్పుడైతే పైకి వస్తుందో ఆ మరణించిన తర్వాత యాత్ర కొనసాగుతుందండి డెత్ అన్నది ఫుల్ స్టాప్ కాదు కామా కాబట్టి ఇంకో జన్మ వస్తుంది జ్ఞాన అజ్ఞానంలో ఉంటే మరో జన్మ వస్తుంది ఆ జన్మ శుభంగా ఉండాలి వాటెవర్ ఏది ఆఖరికి మోక్షం రావాలన్నా కూడా ఆఫ్టర్ డెత్ రావచ్చు కదా మోక్షం జీవన్ముక్తి ఒకటి ఉందనుకోండి వాట్ ఎవర్ హ్యాపెన్స్ అది శుభం కావాలి పర్వజన్మొచ్చినా మోక్షమైనా ఏదైనా కూడా శుభం కావాలి అంటే మీకు ఆ అంత్యస్మృతి శుభంగా ఉండాలి అంత్యస్మృతి శుభంగా ఉండాలి అంటే మీరు రోజు మొత్తంలో ఎప్పుడూ అసలు దేవుడు అనే మాట తలవకుండగా నిద్రపోయేప్పుడు దేవుడు గుర్తుకొస్తాడో అలా గుర్తుకురాడు మీరు ట్రై చేసి చూడండి అలా వర్కౌట్ కాదు నిద్రపోయేప్పుడు కూడా ఇవే వాసనలు వస్తాయి అదేవిధంగా ఒక జీవితకాలము మీరు రాగద్వేషాలతో గడిపి మరణించే టైంలో రావాలి అంటే అది వర్కౌట్ కాదు ఒక ఒక ఒక ఆయన ఉన్నాడు పెద్ద వ్యాపారస్తుడు వర్తకుడు ఆయన మరణ సమయం వచ్చింది చుట్టూ భక్తులు అందరూ హరే రామ హరే రామ అని భజన చేస్తున్నారు భక్తులు భజన చేస్తున్నారు ఈ లోపల అక్కడ మహాత్ముడు ఉన్నాడు ఆయన కూడా భజన చేస్తున్నాడు ఆయన అడిగాడు ఏమన్నాయి వీళ్ళందరూ హరే రామ భజన చేస్తున్నారు కదా మీ మనస్సు మీద ఆ రామనామం మీ మనస్సుకు వస్తుందా మీ మనస్సులో ఏమున్నాయో ఆలోచనలు అడిగారు అడితే చెప్పండి నాకు రామనామం ఏం మనస్సుకి రావట్లేదండి ఊరికేదో లొల్లి పెడుతున్నట్టుగా ఉంది తప్ప నాకేమీ అది మనస్సుకు రావట్లేదు మరి మీ మనస్సుకి ఏమొస్తున్నాయంటే నేను పత్తి బేళ్ళు ఆయన ఆయన స్పిన్నింగ్ మిల్లు యజమానుడు పత్తి బేళ్ళు నేను అమెరికా నుంచి నార్త్ కేరళ స్టేట్ నుంచి కొన్ని వందల పత్తి బేళ్ళు ఆర్డర్ ఇచ్చాను అవి వస్తున్నాయని అవి షిప్పింగ్ యార్డ్లో ఉన్నాయని అవి సరిగ్గా గోడౌన్కి చేరేయాలేదా అని అదే నా మనస్సుకు వస్తుంది అని చెప్పాడు కాబట్టి అలాగే వీళ్ళందరూ ఊరికే హరే రామ్ హరే హడావిడి చేయడమే తప్ప ఆయనకి హరేరాం ఏమీ రాదు వీళ్ళ సంతృప్తి కోసం వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయకూడదని అభిప్రాయం కాదు కాబట్టి ఆ ప్రయాణకాలంలో ఆ ఈశ్వర స్మృతి రావాలి అది అలాగా దీనికి మామూలుగా మీరు వినుంటారు అది నారాయణ అనాలి చచ్చిపోయే ముందు నారాయణ అనాలి ఈయన్ని ఏమయా నారాయణ అనుకుంటే ఆయన అండవు నారాయణ అనే మాట అసలు ఆయన నోటిపడి రాదు పోనీ ఈయన చేత సగమైనా అనిపిస్తే మిగతా సగం అని ఈ కొబ్బరి పీచు తీసుకొచ్చి ఇది ఏమిటని అడిగితే ఆయన పీచు అని చెప్పాడు నారాయణ అనలేదు ఎందుకంటే మనస్సులో ఎప్పుడు ఆ సంస్కారం లేకపోతే అది ఎలా కుదురుతుంది కాబట్టి ఏం చేయాలి మనం ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమని యుక్తచేత సహా అని చెప్పాడు గత శ్లోకంలో గడచిన అధ్యాయంలో ఆఖరి శ్లోకం సరిగ్గా అదే మాట రిపీట్ అయింది ఏమని నియతాత్మభి అంటే మనస్సును చక్కగా తర్ఫీదిచ్చి దానికి ధ్యానాన్ని అభ్యాసం చేసి ఆ విధంగా మనస్సును చేసుకున్న వాళ్ళకి ఒక జీవితకాలం ఆ విధంగా నడిచిన వాళ్ళకి ఆ ప్రయాణ కాలంలో మనస్సు చక్కగా ఈశ్వరునిపై లగ్నమగుణం ఆత్మరూపుడుగా ఉంటాడు ఈశ్వరుడు మరి దీన్ని కళ్ళు మూసుకున్నాడు కదా ఎలా లగ్నం అవుతుందని మీరు చింత చేయొద్దు ఆత్మరూపుడుగా ఉంటాడు ఈశ్వరుడు హృదయంలో కాబట్టి ఆ ప్రయాణకాలంలో సంసార చింతనలన్నిటినీ విడిచిపెట్టి కేవలము ఈశ్వర ధ్యానము చేయుట అనే పరిస్థితి దానిని మేము ఎలా సాధించుకోవాలి అని ప్రశ్న బా ఎంత మంచి ప్రశ్నలు అడిగారో చూసారా దీని మీద భాష్యంసారి అందాము నేను అంటున్నాను తే అత్రుఃత్సనం తే బ్రహ్మ తద్విదుఃత్సనం ఇత్యాదిన భగవత అర్జునస్య ప్రశ్నబీజాన్యుపదిష్టాని అంటే ఇంతకు ముందు అధ్యాయంలో తే బ్రహ్మ తద్విదుఃత్సనం అనే ఒక శ్లోకం ఉంది ఆ తరువాతి శ్లోకము అంటే లాస్ట్ టూ వర్సెస్ ఈ ఆఖరి రెండు శ్లోకాలలో ఈ ఎనిమిదో అధ్యాయానికి కావలసిన ప్రశ్నలకి వేయటానికి తగిన బీజములను శ్రీకృష్ణుడు ఆ శ్లోకాల్లో నిక్షేపించాడు అంటే ఆ మాటలు వినగానే అర్జునుడికి ప్రశ్న వేయాలనిపిస్తుంది వెంటనే ప్రశ్న వేస్తాడు దానికి తగ్గట్టుగా ఈ ప్రశ్నలు ఉదయించినవి అత తత్ ప్రశ్నార్థం అర్జున కాబట్టి ఆ ప్రశ్నలు అడిగి ఆ సందేహాలు తీర్చుకోవడం కోసం అర్జునుడు ఈ విధంగా మాట్లాడినాడు అని భాష్యకారులు చెప్పారు ఇంకా శ్లోకాలకు వ్యాఖ్యానంలో కింతద్బ్రహ్మేతి దాంతో పెద్ద వ్యాఖ్యానం చేయాల్సిందేం లేదు కాబట్టి ఆయన ఏం వ్యాఖ్యానం చేయలేదు అధియజ్ఞ ఇది రెండో శ్లోకం కూడా ఏముంది వ్యాఖ్యానం చేయడానికి అన్ని స్పష్టంగానే ఉన్నాయి ఏషాం ప్రశ్నానం యథాక్రమ నిర్ణయాయ శ్రీ భగవాను వాచ అవతారిక మూడో శ్లోకానికి అవతారిక ఈ ప్రశ్నలన్నిటికీ ఏ వరసలో అర్జునుడు అడిగాడో అదే వరసలో అదే దాన్ని పాఠక్రమము ఉంటారు లేదా ఏ వరసలో సబ్జెక్ట్ మ్యాటర్ ఆర్గనైజ్ చేయడానికి అనుకూలమో ఆ వరసలో దాన్ని అర్థక్రమము అంటారు ఏదో ఒక క్రమంలో శ్రీకృష్ణుడి ప్రశ్నలకన్నీ సమాధానం చెప్పబోతూ ఆయన ఇలా అన్నాడు శ్రీభగవానువాచ అందాము శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మపరమం స్వభావ్యాత్మముచ్యే భూత భావోద్భవకర నిసర్గకర్మ సంజ్ఞిత అక్షరం బ్రహ్మ బ్రహ్మ అంటే ఏమిటని అడిగి కిం బ్రహ్మ కింద బ్రహ్మ అని ప్రశ్న అడిగాడు కదా బ్రహ్మనగానేమి అని అడిగాడు కదా దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు అక్షరం బ్రహ్మ అయితే అక్షరం బ్రహ్మ సమాధానం అయిపోయింది బ్రహ్మనగానేమి అక్షరమే బ్రహ్మ మళ్ళీ పరమమ్మని ఎందుకు వేసాడు పక్కన అంటే పరమమ్మనే విశేషణం పరమమ్మ అంటే ఉత్కృష్టమైనది అనర్థం అంటే అక్షర పదానికి ఈ శిలబుల్ అని కూడా అర్థం ఉన్నది ఓం అని ఉందనుకోండి దాన్ని కూడా అక్షరం అని అంటారు కాబట్టి అక్షరం బ్రహ్మ అంటే ఈ అకార ఉకార మకారముల యొక్క సమాహారం ఓం మీరు ఓ రాసి పక్కన మకారంలో వస్తారే అది బ్రహ్మ అనుకోకండి ఆ శిలబుల్ బ్రహ్మ కాదు మనం చెప్పేది సెలబులు కూడా బ్రహ్మే ఒక లెవెల్లో సెలబుల్ కూడా బ్రహ్మే కానీ ఇక్కడ చెప్తున్నది శిలబుల రూపంగా ఉన్న బ్రహ్మ గురించి చెప్పట్లేదు ఎందుకంటే శిలబుల్ రూపంగా ఉన్న బ్రహ్మ సగుణ బ్రహ్మ అయిపోతుంది అది ఆల్రెడీ దానికి షేప్ అది వచ్చేసింది ఒక శబ్దరూపంగా వచ్చేసింది కదా కాబట్టి ఆ బ్రహ్మ కాదు ఇది ఇది బ్రహ్మ అంటే సర్వాతిశాయి తత్వము అంటే దేశమునకు కాలమునకు పదార్థములన్నిటికీ అతీతమైన బ్రహ్మ అంటే ఈ సకల పదార్థముల యొక్క సత్త ఏ పరమ సత్యమునందు పర్యవసానము చెందునో అది బ్రహ్మ అది పరమం బ్రహ్మ అని ఓంకారం నుంచి దీన్ని విడతీసి చూపించడం కోసం పరమం అనే విశేషణం వేశారు అని భాష్యకారులు చాలా చక్కగా వ్యాఖ్యానం చేశారు అదిగో అది పరబ్రహ్మ అని అంటారు బ్రహ్మాన్న పరబ్రహ్మాన్న ఒకటే సో అంటే బ్రహ్మశబ్దాన్ని అనేకార్థాల్లో వాడే సందర్భం ఉంటుంది కనుక మీరు ఆ అర్థాలన్నీ పెట్టుకోకండి ఒకే అలాగే కూర్చోండి ప్లీజ్ డోంట్ గెట్ డిస్టర్బ్డ్ అలాగే కూర్చోండి మైక్ పెట్టేసి వస్తారు కాలు సో వెరీ నైస్ అక్షరం బ్రహ్మ పరం అక్షర శబ్దానికి అర్థం ఏంటంటే బ్రహ్మని పరబ్రహ్మని మీరు పాజిటివ్గా చెప్పేదేవి ఉండదు అది దేశంలో ఉందనుకోండి దేశంలో పరిచ్ఛిన్నమై ఉందనుకోండి ఫలానా దేశంలో ఉంది అని చెప్పచ్చు ఇప్పుడు ప్రెసి ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉంటారు అంటే ఢిల్లీలో ఉంటారు అని చెప్పచ్చు కదా ఆల్రెడీ ఒక సంకేతాన్ని మనం ఇచ్చినట్టయింది అలాగ బ్రహ్మను చెప్పడానికి వీరు లేదు దేశంలో చెప్పడానికి వీరు లేదు దేశమునకు అతీతం గనక కొని కాలంలో చెప్పచ్చా అంటే వీ కుదరదు ఇప్పుడు అశోకుడు చక్రవర్తి అశోకుడు అంటే ఏదో కొంత సూచన మీరు చేయొచ్చు ఆయన ఎరగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అవన్నీ మీరు చెప్పలేకపోయినా ఆయన బీసీ మూడు వందల కాలంలో ఉండేవాడు అని ఏదో చెప్పగలుగుతారు పరబ్రహ్మ విషయంలో అలా చెప్పడానికి కూడా వీరలేదు ఎందుకంటే కాలము యొక్క కాలమునకు అతీతమైనటువంటి సత్యతత్వము ఇకపోతే ఒక రూపంగా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే పరబ్రహ్మయుంది ఏ రూపము లేదు ఓ గుణంతో చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఎలా చెప్పడం అంటే చూడండి మీకు మామూలుగా ఇంద్రియముల ద్వారా మనస్సుకి ఏ అనుభవాలు వస్తున్నాయో ఆ అనుభవాలని పురస్కరించుకుని వాటినన్నిటినీ నిషేధించి ఆ నిషేధ శేషంగా చెప్పడానికి వీలుంటుంది ఒక చిన్న మనవి అది కట్ట నాకు కొంచెం చేదస్తం ఎక్కువ పాఠం చెప్పే సందర్భంలో మీరు యూ టు బేర్ విత్ ఇట్ ఆ పిన్డ్రాప్ సైలెన్స్ ఉంటేనే నేను చెప్పగలుగుతా ఇదేం పాఠం ఇదేం కాదు కదా లేకపోతే హరికథ కాదు పాఠం అంటే పాఠంలాగా ఉండాలి క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ఉండాలి నివే సో పరబ్రహ్మని మీరు ఇదమిత్తంగా చెప్పలేరు ఇప్పుడు నేను మాట్లాడడానికి మీరు అర్థం చేసుకోండి గాడ్ ఈజ్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇప్పుడు దేర్ ఆర్ మెనీ ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్ గాడ్ ఈజ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ అనుకోండి దెన్ యూ కెన్ డిస్క్రైబ్ గాడ్ ఆల్సో లైక్ ఈవెన్ యూ డిస్క్రైబ్ ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్ గాడ్ ఈజ్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బుద్ధి మీరు తీసేయాలి దెన్ గాడ్ ఈజ్ నాట్ వన్ మోర్ పర్సన్ there are many persons then god is one more person then you can describe palana ayana ela unta ante 6 footer ande nalla ga untadu telaga untadu ala describe cheyochu but god is not one more person a person buddhi it doesn't work here kabatte inga god ni meer ela cheppagalaru meer chusukondi mee chuttu chusukondi meer edi chusina adi కా దేశములో అంతర్గతమై ఉంటుంది ఇట్ ఈస్ వితిన్ ది స్పేస్ ఏది చూసినా అలాగే ఏది చూసినా కాలాంతర్గతమై ఉంటుంది అంటే ఒక కాలంలో పుట్టి మరో కాలంలో నశిస్తు నశిస్తుంది అయితే ఇప్పుడు దేహం ఉందనుకోండి ఓ కాలంలో పుట్టింది మరో కాలంలో నశిస్తుంది డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు జీవించి నశిస్తుంది అయితే మనం ఏమనుకుంటామంటే అప్పుడు ఆ క్షణంలో పుట్టింది అని మినిట్తో సహా పుట్టిన తేదీ రాసిపెట్టుకుంటారు పదకొండవ తారీఖున ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు పుట్టింది అని అంత పెర్ఫెక్ట్గా రాసి పెట్టుకుంటారు ఏదో పెద్ద అంత పెర్ఫెక్ట్గా వీళ్ళు అర్థం చేసుకున్నట్టుగా ఇట్ ఈస్ ఆల్ నాట్ యాక్సెప్టబుల్ బట్ స్టిల్ దే రైట్ లైక్ దాట్ ఏ ఎప్పుడు చచ్చిపోయాడు అంటే దానికి ఏదో పెర్ఫెక్ట్ టైం ఉంటుందని అనుకుంటారు ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్ ఇప్పుడు సప్త వడన్యాయము అని ఒకటి విన్నరా సప్త వడన్యాయము అని అంటే సప్త అంటే ఏడు అని అర్థం ఒకతను చాలా ఆకలిగా ఉన్నాడు ఉండి హోటల్కి వెళ్ళాడు వడ ఉంది ఒక వడ ఒడ్డించాడు అతను ఈ వడ తిన్నాడు తినాక ఆకలి తీరిందంటే తేరలేదు రెండో వడ తేరలేదు మూడో వడ ఇంకా తేరలేదు నాలుగో వడ తేరలేదు ఐదో వడ తేరలేదు ఆరో వడ ఇంకా తేరలేదు ఏడో వడ తిన్నాడు తినే ఆకలి తీరిందండి అన్నాడు ఇప్పుడు ఈ ఆకలి తీర్చింది ఏది ఏడో వడనా అది ప్రశ్న ఏడో వడ కాదు సప్త దీన్ని సప్తవాడ న్యాయపడతారు అర్థమైంది కదా మీకు న్యాయము అలాగే వీడు ఫలానా తారీఖుని ఆ మినిట్లో చచ్చిపోయాడు అని వీళ్ళు రికార్డ్ చేసి పెట్టుకుంటారు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ దాన్ని ఎప్పుడు చచ్చిపోయాడు అంటారు హీఈ్ డయింగ్ ఎవ్రీ మినిట్ ఇప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ హీజ్ డయింగ్ బాడీ ఎప్పుడు ఇట్ ఈస్ క్షరతి ఇప్పుడు కొండలో మీరు టెన్ లే క్షర అంటే లీక్ అని అర్థం అందుకోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా క్షరతి అంటే లీకింగ్ అని అర్థం ఇప్పుడు కొండలో నీళ్లు పెట్టుకుని వెళ్ళారు ఆ కొండ లీక్ అవుతోంది అది మీరు పొద్దున్న వెళ్ళి సాయంకాలం వచ్చేప్పటికి కొండలో అట్టడుగుని ఉన్నాయి కొద్ది నీళ్లు లేకపోతే అన్ని నీళ్లు పూర్తిగా లీక్ అయిపోయాయి ఎప్పుడు లీక్ మీరు చూసినప్పుడు లీక్ లేదు దే లీకింగ్ ఆల్ ది టైం ఎప్పుడు లీక్ అవుతున్నాయి ప్రతి గంటకి లీక్ అవుతున్నాయంటారా కాదు కొని ప్రతి నిమిషానికి లీక్ అవుతున్నాయా అది కాదు ప్రతి సెకండ్కి లీక్ అవుతున్నాయి అంటే ప్రతి సెకండ్కి బొట్టు పడుతుందని మీరు అనుకోద్దు ఆ బొట్టు ఫార్మ్ అవుతుందా లేదా ఫార్మ్ ఫార్మ్ అయ్యి ఒక సైజు వచ్చాక పడుతుంది ఆ పడ్డానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఈస్ క్షరతి లీకింగ్ ఆల్ ది టైం అలాగే ఈ దేహము ఆల్వేజ్ లీకింగ్ చుట్టూ ఉన్నటువంటి ప్రతి వస్తువు మీకు ఇంద్రియముల ద్వారా మనసు ద్వారా అనుభవానికి వచ్చే వస్తువు లీక్ అవ్వనిది స్థిరమైనది ఏదైనా ఉందా లేదు సూర్యుడు గురించి మీకు మాట చెప్తా సూర్యుడిలో సటన్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఉంది హైడ్రోజన్ ఫ్యూయల్ ఆ హైడ్రోజన్ ఫ్యూయల్ మండుతున్నంతసేపు సూర్యుడు ప్రకాశిస్తాడు ఆ ఫ్యూయల్ అయిపోతే గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయిపోతే మంట ఏమవుతుంది ఆరిపోతుంది అలాగే సూర్యుడిలో ఉండే గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ దేవుడు పెట్టాడు అది అది అయిపోతే సూర్యుడు చల్లారిపోతాడు అప్పుడు ఇంకా సూర్యుడు సూర్యుడు కాకుండా అయిపోతాడు అక్కడ కొంత లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఉంది ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి సూర్యుడు క్షరమా అక్షరమా క్షరమా ఈ బ్రహ్మాండము ప్రతి క్షణము తన యొక్క అంతిమ అవస్థ వైపుకి పయనిస్తూనే ఉన్నది బిగ్ బ్యాంగ్ బిగ్ క్రంచ్ అంటే బ్రహ్మాండం బ్రహ్మాండం కాకుండా అది వినాశాన్ని పొందుతుంది కాబట్టి ఈ సృష్టిలో ప్రతీది క్షరమే ప్రతీది లీకింగ్ మూవింగ్ గెటింగ్ డిస్ట్రాయిడ్ మూవింగ్ టువర్డ్స్ ఇట్స్ ఎండ్ ఇప్పుడు నది ఉన్నది నది చూడ్డానికి వెళ్ళాలనిపిస్తుంది స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడూ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎప్పుడూ లేదు స్థిరంగా కూడా లేదు ఇట్ ఈస్ ఆల్వేస్ మూవింగ్ ఓ ఫిలాసఫర్ అన్నాడు మీకు మీరు విన్నారో లేదో యూ డోంట్ టేక్ బాత్ ట్వైస్ ఇన్ ది సేమ్ రివర్ అని అన్నాడు మీరు తలకాయ ముంచి తీశారు మళ్ళీ తలకాయ ముంచి తీసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ది సేమ్ రివర్ ఇట్ ఈజ్ అ డిఫరెంట్ రివర్ ఆ రివర్ వెళ్ళిపోయింది ఇంకో రివర్ వచ్చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఏ ఫ్లక్స్ ఇన్ దిస్ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ ఫ్లక్స్ అంటే కాన్స్టంట్గా చేంజ్ అవుతూనే ఉంది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ కాన్స్టంట్ చేంజ్ని అందరూ గుర్తించారు ఫిలాసఫర్స్ అందరూ కూడా కాన్స్టంట్ చేంజ్ అనేదాన్ని గుర్తించారు అయితే ఇక్కడ రెండు సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటేమిటంటే ది చేంజ్ ది Everlasting change, continuous change, non-stop change. This change happens in the background of a changeless reality. A changeless reality in Chappalam ko ne, ala chattar dhan ne. You can tell it only like this. It is the changeless. That is the only way you can point it out. యూ కెనాట్ సే ఎనీథింగ్ మోర్ దాన్ దాట్ యు నో వాట్ ఈస్ చేంజ్ ఏమండే ఆ చేంజ్కి మూలంలో ఒక తత్వము గలదు దాన్ని ఎలా చెప్పాలి చెప్పేందుకు ఒకే పద్ధతి ఉంది అదేమిటంటే మనకి తెలుస్తూ ఉండే ఛేంజ్ ఉంది చూసారా ఈ చేంజ్ ఏదేనియందు లేదో అది చేంజ్ లెస్ రియాలిటీ అలాగే చెప్పగలుగుతారు ఇంకా మరో విధంగా చెప్పేది ఏమీ లేదు కాబట్టి ఈ నిరంతర పరివర్తనశీలమైన జగత్తు ఏదిగలదో ఈ జగత్తునకు మూలంలో ఎటువంటి పరివర్తన ఎటువంటి మార్పు చేర్పు వికారము లేకుండా ఉన్న సత్యము ఏది అది ఏ బ్రహ్మ అక్షరం బ్రహ్మ పరామ మీరు సినిమా చూశారు రెండు గంటలు మూడు గంటలు చూశారు ఏమిటి మీరు చూస్తున్నది చేంజ్ మారుతు మారడాన్నే చూస్తారు మారడం ఆగిపోయిందనుకోండి ఇంక సినిమా ఏముండదు సినిమా అంటే ఏమిటి దానికి పేరేమిటి మూవీ అనిపేరు సినిమా చూపించేటువంటి ఆ హౌస్ పేరేమిటి మూవీ హౌస్ మూవీ మూవీ అంటే ది వన్ విచ్ మూవ్స్ కంటిన్యూస్లీ దాన్ని మూవీ అంటారు ఇప్పుడు తెర అనగానేమో ఎవడైనా అడిగాడు అనుకోండి what even you say do you know what is movie yes movie is what ever changing thing so there is something in the background of that changing thing did you see that no i did not see i saw only movie i did not see what is in the background of the movie okay so the screen is that which forms the background of ద మూవీ దట్ ఈస్ హౌ యూ కెన్ డిస్క్రైబ్ దర్ ఈజ్ నో అదర్ వే టు డిస్క్రైబ్ ద స్క్రీన్ బ్రహ్మ అంటే అక్షరం బ్రహ్మ పరమం ఇప్పటికీ ఇంతవరకు చూడండి ఇంకా వస్తుంది అధ్యాయం అంతా అదే వస్తుంది ఒకసారి భాష్యం చూద్దాం అక్షరమితి అక్షరం నక్షరతీతి అక్షరం పర ఆత్మా ఎప్పుడు కూడా చేంజ్ చూసేది ఎవరు చేంజ్ని దర్శించేది ఎవరు నేను ఏమంటే మీరు ఆలోచించండి నేను చేంజ్ని దర్శించాలి అంటే నేను మౌలికంగా మూలల్లో చేంజ్ లెస్ అయి ఉండాలి ఇప్పుడు పట్టాల మీద రైలు వెళ్తోంది పట్టాలు కూడా కదిలే అనుకోండి రైలుతో పాటుగా రైలు ఎక్కడికి వెళ్ళడం రైలు ముందుకు వెళుతోంది అంటే పట్టాలు కదలకుండాగా ఉంటాయి ఏమండే అంటే ఏమిటి ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారు మీ సినిమా అలా కదిలిపోతుంది సినిమాతో పాటుగా మీ చూపు కూడా కదిలిపోతుంది అనుకోండి మీరు సినిమా చూడగలుగుతారు చూడలేరు ఎప్పుడు కూడా ఈ పాయింట్ మీరు పట్టుకోవాలి చేంజ్ని తెలుసుకోగలిగారా లేదా తెలుసుకున్నాము చేంజ్ని తెలుసుకున్నాం కదా అంటే అర్థం మీరు చేంజ్ లెస్ తెలివి అయి ఉంటారు మీరు చేంజ్ లెస్ తెలివి కాకుండా మీరు చేంజిని తెలుసుకోలేరు ఇప్పుడు మీరు రైల్లో వెళుతున్నారనుకోండి మీ పక్కనే ఇంకో రైలు వెళ్తుంది రెండు సమానమైన స్పీడ్లో వెళ్తున్నాయి అనుకోండి అనుకోండి అలాగా అవుతుంది అలాగ ఎప్పుడైనా ఒకసారి అలా అవ్వచ్చు బాంబే దగ్గర అక్కడ చాలా ట్రాక్స్ ఉన్న చోట అప్పుడప్పుడు అలా అవుతుంది ఇక్కడ ఈ రైల్లో నేనున్నాను ఆ పక్క రైల్లో ఇంకో రైలు వెళ్తుంది అది ఇది సమానంగా వెళుతున్నాయి మోరర్ లెస్ అప్పుడు మీరు ఆ రైల్లోకి చూస్తే మీకు చేంజ్ కనపడుతుందా కనపడదు ఎందుకని మీరు చేంజ్ అవుతున్నారు అది చేంజ్ అవుతోంది మీరు చేంజ్ని తెలుసుకోలేరు మీరు చేంజ్ని తెలుసుకోవాలి అంటే మీరు స్వతహాగా చేంజ్ లెస్ అయి ఉండాలి కాబట్టి చేంజ్లెస్ బ్రహ్మ ఎక్కడో లేదు మీలో ఉంది అయితే మీలో ఉందా నాలో ఉందా అయితే ఈ దేహమే బ్రహ్మ కాదు ఎందువల్ల దేహము చేంజింగ్ దేహం చేంజ్ అవుతుంది కదా దేహంలో చేంజ్ మీకు తెలుస్తుందా లేదా ఇప్పుడు పదేళ్ల క్రితం ఉన్న దేహానికి ఇప్పుడు ఉన్న దేహానికి మనకి తేడా తెలీదండి తెలుస్తూ ఉంటుంది అద్దం ముందు నిలబడితే ఏమిటి తెలుస్తుంది చేంజే తెలుస్తుంది చేంజే తెలుస్తుంది కదా అద్దముందు నిలబడితే తెలిసి ఇది చేంజాయి అద్ద ముందు కూడా నిలబడక్కర్లా ఒకసారి లేచి నిలబడితే తెలిసిపోతుంది మోకాలలో చేంజ్లు అన్ని చేంజ్లు తెలుస్తూ ఉంటాయి ఓల్డ్ అంబాసిడర్ కార్ అండి ఈ దేహము ఇటీవలకి ఓల్డ్ అంబాసిడర్ కార్ ఓల్డ్ అంబాసిడర్ కార్లు ఇప్పుడు కనపడటం మానేసేమో మన మిత్రులు ఎందుకు నాకు కనపడలేదండి మీరు కలకత్తా వెళ్తే కనపడతాయి ఓల్డ్ అంబాసిడర్ కార్ సొట్టలు పడిపోయి అన్ని పార్ట్స్ కూడా కటకటకట్లాడుతూ ఉంటాయి మీరు తలుపు తీస్తే పెద్ద సౌండ్ తలుపు వేస్తే సౌండ్ కదిలితే సౌండ్ ఆగితే సౌండ్ అంత సౌండ్లు రకరకాల సౌండ్లు చేస్తూ ఉంటాయి దేహం కూడా అంతే ఎవేవో లేచి నిలబడుతూ ఉంటే పక్కవాడికి వినపడతాయో లేదా మనకి వినపడుతూ ఉంటాయి ఏదో కట్ కిట్ కట్ కట్ ఏవో సౌండ్లు వస్తూ ఉంటాయి మోకాళ్ళ దగ్గర నుంచి నడువు దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి ఏవేవో సౌండ్లు వస్తూ కాబట్టి ఇట్ ఈజ్ మేక్ ఎన్ ఓల్డ్ అంబాసిడర్ కా దేహము ఎవర్ చేంజింగ్ కానీ మీకు తెలుస్తూ ఉంటుంది నా దేహం ఒకప్పుడు మంచి దృఢంగా ఉండేది ఇప్పుడు నీరసపడింది అని నాకు తెలుస్తూ ఉంటుంది అంటే అర్థం ఏంటో తెలుసిన మనం అజ్ఞానులం మనం ఏం చేస్తామంటే దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాం బాడీతో ఐడెంటిఫై చెంది ఉంటాం అదే అజ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏమిటి చేంజ్ అవుతున్న దేహాన్ని తెలుసుకునే నేను తెలివియే నా స్వరూపము ఏమంటే తెలుసుకుంటున్నారు అంటే తెలివి మీ స్వరూపం అవుతుందా అవదా అన్నీ ఇప్పుడు ఇలా ఫోటో తెలిసింది గోడ తెలిసింది ఫ్యాన్ తెలిసింది మీరు తెలిసారు మీరు తెలిసారు మీరు తెలిసారు అంటే నా స్వరూపం ఏమిటంటారు తెలివి తర్వాత మార్పులు తెలుస్తున్నాయి అంటే ఆ తెలివి ఏమిటయి ఉంటుంది మార్పు లేనిది అయి కాబట్టి మీ స్వరూపమేమి మార్పులు చేర్పులు వికారములు లేని తెలివి ఏమండి దాన్నే ఆత్మ అంటారు అదే బ్రహ్మ ఆ పరబ్రహ్మయే మీయందు ఆత్మరూపంగా ఉన్నాడు అయితే మన ప్రారంభం ఏమొచ్చిందంటే మనము చేంజింగ్ దాంతో ఐడెంటిఫై అయ్యి ఉంటాం బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది దాంతో ఐడెంటిఫై అవుతాం ఇంద్రియాలు చేంజ్ అవుతాయి కన్ను పవర్ మారిపోతూ ఉంటుంది ఏడాది ఏడాది కింద చెవి వినికిడి తగ్గి పెరిగి పెరగడమే లేదు తగ్గడమే సో చేంజ్ అయిపోతూ ఉంటుంది సో అయినా కూడా మనం ఇంద్రియాలతో ఐడెంటిఫై అవుతాము మనస్సు చేంజ్ అవ్వ మనస్సు గురించి ఇంక చెప్పేదే ఉంది ప్రతి నిమిషానికి మారిపోతూ ఉంటుంది మూడ్స్ మారిపోతూ ఉంటాయి సో మనస్సు మారిపోతూ ఉంటుంది ఈ పూట సుఖం మళ్ళీ ఇంకో పూట దుఃఖం సో అనేక రకాలుగా మనస్సు మారుతూ ఉంటున్నాం ఆ మనస్సుతోటి మనము అమేకమై ఉంటాం తాదాత్మ్యాన్ని చెంది ఉంటాం ఇది పెద్ద సమస్య మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందకుండగా మనస్సుని ఇతరముగా ది అదర్ దృశ్యముగా ఎవర్ చేంజింగ్ ఎలిమెంట్గా మనస్సుని దర్శించటము ఆ విధంగా సాక్షిగా దర్శించటము అది ఒక గొప్ప అభ్యాసం అది దాన్ని యోగము సాధన గొప్ప సాధనది దానివల్ల ఏమవుతుందంటే మనస్సుకి నాకు స్పేస్ వస్తుంది ఇప్పుడు స్పేస్ లేదు ఐడెంటిఫై అయిపోయి ఉన్నాం దాంతో మీరు చేంజింగ్ దాంతో ఐడెంటిఫై అయిపోతే చేంజ్లెస్ ఫోకస్లోకి రాదు డెంట్ ఎమర్జ్ అలా పడి ఉంటుంది ఉంటుంది కానీ ఉపయోగం లేదు మీరు ఈ ఐడెంటిఫికేషన్ని బ్రేక్ చేసి మనస్సుతోటి కనుక స్పేస్ క్రియేట్ చేసుకుంటే దట్ కాగ్నిటివ్ స్పేస్ ఆ జ్ఞాన రూపంగా మీరు ఆ స్పేస్ క్రియేట్ చేసుకుని సాక్షిగా నిలిచి ఉంటే మనస్సు కదులుతోంది మనస్సులో మార్పులు చేర్పులు వికారాలు వస్తున్నాయి కానీ నేను వికారములు గలవాడను కాను నేను చేంజ్ లెస్ అవేర్నెస్ ఐఆమ్ ది చేంజ్ లెస్ అవేర్నెస్ ఎరుక నా అని మీరు తెలుసుకుంటారు మనము ఇప్పుడు ఇక్కడ నేను ఇలా కూర్చుని ఉండగానే నాలో చేంజింగ్ మార్పులు వచ్చి ఉన్నాయి దేహము మనస్సు ఇంద్రియములు మార్పులు రానివి రాని చైతన్యం ఉన్నది మనము మన జీవితం ఉంటుందంటే మార్పులు వచ్చివే మనకి మనం ఐడెంటిఫై అయ్యి ఉంటాం మార్పులు రాని ఆ కూటస్థ ఆత్మ చైతన్యము అలాంటిది ఒకటి ఉందని కూడా మనకి తెలియదు అటువంటి స్థితిలో మనం శాస్త్రాన్ని శ్రవణం చేసి ఇప్పుడు మనకి స్పష్టంగా ఒకటి విషయం తెలిసింది ఏమిటి మార్పులు లేని ఆ చైతన్యము నా ఎందు కలదు దేహము ఇంద్రియములు మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు నా ఎందు ఏమున్నాయి క్షరము ఉన్నది అక్షరము ఉన్నది ఇప్పుడు ఇంకా అది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏమిటో తెలిసిన క్షరము నేను కాదు అక్షరమే నేను అది ఫైనల్ స్టెప్ అది మీరు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు మీలో ఉన్న డివినిటీ మీకు అనుభవానికి వచ్చేసినట్టే స్వామి వివేకానంద అని ఇవర్ ఎవరీ సోలీస్ పొటెన్షియల్లీ డివైన్ మీలో ఆ దైవత్వం ఉంది ఆ చేంజ్ లెస్ రియాలిటీ అదే దైవత్వం అది మీలో ఉంది కానీ మీరు చేంజ్ తోటి ఐడెంటిఫై అయిపోవడంతో ఆ చేంజ్ లెస్ రియాలిటీ కప్పుబడిపోయింది మీరు ఈ ఐడెంటిఫికేషన్ అనే జ్ఞానం చేత అభ్యాసం చేత బ్రేక్ చేస్తే చేంజ్ లెస్ రియాలిటీ ఫోకస్లోకి వస్తుంది అంటే మీ దైవత్వం మీకు అనుభవానికి వస్తుంది అంచేతనే ఆ దైవత్వం అనుభవానికి వచ్చినప్పుడు పరబ్రహ్మ పర ఆత్మ భాష్యకారులు అతి సహజంగా పరబ్రహ్మానగానే పర అలా కనబడుతూ ఉంటుంది డే లైట్ లాగా తెలుస్తూ ఉంటుంది అంచేతనే పరం బ్రహ్మానగానే పర ఆత్మ ఒక చోట పూర్వపక్ష ఏమన్నాడంటే మేము బ్రహ్మ గురించి అండి మాట్లాడుతూ ఉంటాము మీరు ఆత్మ అంటారు ఏమిటి అని అడ్డుపడతాడు అడ్డుపడితే భాష్యకారులు అంటారు ఏ మాట్లాడకూర్చో ఆత్మా చెప్ప్రహ్మ నీకు ఈ మాత్రం కూడా తెలియదయా బ్రహ్మ అంటే ఆత్మే ఇంకా మాట్లాడకు అంట అంటే అంత స్పష్టంగా డే లైట్ లాగా తెలుస్తూ ఉంటుంది భాష్యకారులకి సో పర ఆత్మా దీని మీద బృహదారుణ్యక నుంచే ఒక కొటేషన్ ఇస్తున్నారు ఏతస్యవా అక్షరస్యా ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమౌ విధృత ఉందా ఆ వాక్యం ఉందా మీ దగ్గర ఉండి ఉండాలి ఇది ఓ ప్రశ్న గార్గి అడిగింది యాజ్ఞవల్క్య మహర్షిని చూడండి ఆ ఉపనిషద్దు వేదకాలం ఎలా ఉందో గార్గి అనే లేడీ ఈ రోజులో ఇప్పటికీ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు గాయత్రీ నిన్నో మొన్నో ఎవరో అడిగారు నాకు గాయత్రీ మంత్రం ఆడవాళ్ళు చదవచ్చా అని అడిగారు ఇంకా ఇప్పటికీ అలాంటి సందేహాలు వస్తూనే ఉంటాయి గార్గి అనే ఒక బ్రహ్మవాదిని అనిపారు మహర్షులకి బ్రహ్మవాది బ్రహ్మవాది నో వదంతి అని అలా చెప్తారు వెరేజ్ స్త్రీ బ్రహ్మవాదిని ఆమె యాజ్ఞవల్చి అడిగింది ఈ సూర్యుడు చంద్రుడు ఎవరిలో దీప ఇప్పుడు మీరు చే ఓ గదిలో చూసారు చేయకటిగా ఉంది ఇంతట్లోకి మళ్ళీ ఇంకో రెండు నిమిషాల తర్వాత చూస్తే అక్కడ చక్కగా దీపం వెలుగుతూ హాయిగా ఉంది అప్పుడు ప్రశ్న అడుగుతారు ఎవళ్ళరా దీపం పెట్టారు ఇక్కడ పూర్వకాలం దీపం పెట్టేవారు అక్కడ ఎవరిలో వెలిగించుకొచ్చి తీసుకొచ్చి పెట్టేవారు అంటే ఫలానా వాళ్ళు దీపం పెట్టారు ఉంటారు ఫోన్లేమా చాలా సంతోషం అని ఆనందం కలుగుతుందా కలగదా అదే రకంగా ఈ పొగలు దీపం సూర్యుడు రాత్రి దీపం చంద్రుడు అది పడిపోకుండా ఆకాశంలో దేవుడు పెట్టినట్టుగా ఉన్నాయి అవి పడిపోకుండా అలా ఉన్నాయే అంటే ఇలాంటి ప్రశ్నలు మనం వేసుకోవట్లేదు ఎందుకంటే ఇవి చిన్న పిల్లల ప్రశ్నలు ఇవేం ప్రశ్నలు అని మనం వాటిని నెగ్లెక్ట్ చేసేసాం అక్కడ సూర్యుడు దీపం పెట్టే దీపం పెట్టినట్టే ఉంది కదండి తెల్లారిప్పటికి వెలుతురు అంతా వస్తుంది చంద్రుడు దీపం పెట్టినట్టే ఎవరోలో దీపం పెట్టినట్టే ఉంది ఎవరోలో తాడు కట్టి వెళ్లాడి అక్కడ పెట్టినట్టు పూర్వకాలం పెట్రోక్స్ లైట్లో వేళ గోడకెవలు అయితే కుక్కానికి వెళ్లాడి తీసి ఇవ్వరు అలాగే ఎవళ్ళని పెట్టారు అక్కడ ఎవళ్ళబ్బా పెట్టారు ఆ సూర్యుడిని ఆ చంద్రుడిని ఎవరు పెట్టారు తర్వాత అవి పడిపోకుండా ఉన్నాయే విధృత తిష్టత పడిపోకుండా స్థిరంగా ఉన్నాయే అంటే అర్థం ఏమిటి ఈ గోళములు వీటన్నిటినీ ఒక గోళం ఇంకో గోళాన్ని తిరగడం దాని చుట్టూ తిరగడము ఈ ప్రకృతి ఏమిటి రహస్యం వాట్ ఈస్ ది సీక్రెట్ ఈ సీక్రెట్ని న్యూటన్ వేసుకున్నాడు మనకు అలవాటైపోయింది ఆ అది మాకు ఏమీ లేదు శక్తి అండి అని మీరు అనొచ్చు గురుత్వాకర్షణ శక్తి అంటే ఏమిటో చెప్పండి వాట్ ఈజ్ గ్రావిటేషన్ యూ టెల్ మీ వాట్ ఈజ్ ఇట్ మీరు చెప్పలేరు ఎందుకంటే సైన్స్కే తెలియదు ఇంకా గ్రావిటేషన్ ఏమిటో ఇంతవరకు సెటిల్ కాలేదు కాబట్టి ఏదో ఒక మహాశక్తి దానికి మీరు పెట్టుకున్న ముద్దు పేరు గ్రావిటేషన్ ఆ మహాశక్తి అది గ్రావిటేషన్ అంటే అర్థం ఏమిటి అసలు ఆ పదం యొక్క మీరు పదం యొక్క ఎటిమాలజీ చూస్తే ఈ గోళములనన్నిటినీ కలిపి ఉంచిన శక్తి అనర్థం అదే మాట ఇక్కడ అంటున్నారు ఏతశవా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమౌ విధృతౌ తిష్టత గార్గి అడిగింది ఆ సూర్యుణ్ణి ఆ చంద్రుణ్ణి ఆ స్థానంలో ఈ భూగోళాన్ని వీటన్నిటినీ ఆ స్థానంలో నిలబెట్టిన ఆ మహాశక్తి ఏమిటి అని అడిగింది తెలుసునానీ కానీ తెలుసునని అడగను ఏమిటది అదే అక్షరపరబ్రహ్మ అని యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు ఇది రేపు మళ్ళీ క్లాసులో కంటిన్యూ చేయాలి ఓం పూర్ణ నమోద పూర్ణమిదూర్ణ ఓం నమోదే